ీనాపమ్రవస్తమ జ్యేష్టరాజ్మ బ్రహ్మణిశేదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమాన్మదాచార్యపకాన్ వందే గురు పరపరాయ నమస్తమర శిలీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే ప్రసాదే సర్వుఃఖానానిరస్ోపజాయే ప్రసన్నేత్యాశు బుద్ధి పర్యవతిష్ట అభాష్యమే ప్రసాదే సర్వుఃఖానాధ్యాత్కాదీనా హాని వినాశ అసే ఉపజాయే ప్రసన్నచేత ప్రస్థాంతకరణీయ ఆశూశీఘ్రుద్ధి పర్యవతిష్ట ఆకాశమివ పరిసమంతదవతిష్ట ఆత్మస్వేణ నిశ్చీభవతి స్వ్రసన్నేతస అంటే స్వస్థ అంతఃకరణ స్వస్థమైన అంతఃకరణము బలవాడు ప్రసన్నచేతస్సు అంటే వికారకాంతరస్కార మనస్సులో వచ్చే వికారము నువ్వు పూర్తిగా తిరస్కరించగలుగుతా అది ప్రసన్న చేతస్సు అంటే ప్రసన్నమైన మనస్సు అని పెంచుకుంటుంది ఇప్పుడు మీ మనస్సులో ఒక స్పందన బయలుదేరుతుంది ఒక థాట్ బయలుదేరుతుంది సో ఇది మనకు అనుభవంలో ఉన్నది నేను చాలాసార్లు చెప్పాను ఆయన ఇంకోసారి గుర్తు చేస్తాను థాట్ బయలుదేరిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇట్లా రెండు పరిస్థితులు ఒకటి ఆ థాట్ ని మనం పర్ష్యూ చేస్తాం ఎప్పుడు పర్స్యూ చేస్తాము ఆ థాట్కు సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా ఎవరి థాట్ హ్యాజ్ అన్ ఆబ్జెక్ట్ అనేది ఆ థాట్ ఏదో ఒకదాన్ని గురించి అవుతుంది ఆ థాట్ అదే ఆబ్జెక్ట్ అంటే దేన్ని గురించి ఆ థాట్తో అదే ఆబ్జెక్ట్ ఆ థాట్ని మీరు ఆ ఆబ్జెక్ట్ మీద మీకు రాగం ఉన్నదనుకోండి మీరు అదే థాట్ని పర్స్యూ చేస్తారు ఆ ఆబ్జెక్ట్ మీద మీకు ద్వేషం ఉందనుకోండి అదే థాట్ని మీరు పరిశ్యూ మీరు మీరు ఇష్టపడే వ్యక్తి మీకు గుర్తు వచ్చిందనుకోండి గుర్తొచ్చినాడు లేక గుర్తు వచ్చినది మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించుకుంటూ పోతారు ఇంకా కొంతసేపు ఆలోచిస్తారు అయితే మీరు ద్వేషించే వ్యక్తి గుర్తుకొచ్చినా అదే జరుగుతుంది అది చెప్పరామట నిజానికి రాగం వేసిన ముద్ర కంటే ద్వేషం వేసిన ముద్ర ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి ఇది గుర్తుకొచ్చినా మనస్సు అదే థాట్ ని అది గుర్తుకొచ్చినా అదే థాట్ ని దీమంటారంటే బిల్డింగ్ అపాన్ ఎ థాట్ అని అంటాం బిల్డింగ్ ఎలా కడతారు శంకుస్థాపన చేస్తారు శంకుస్థాపన చేయడం అంటే ఏంటండి భూమి పూజ చేయండి చిన్న గొయ్యి తీసి అక్కడ ఓ పెడతారు ఓ ఇట పెట్టి ఇంత సిమెంట్ వేస్తారు అది ఆరంభం ఆ తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు పెద్ద బిల్డింగ్ కడతారు ఆ ఇటక మీ ఇంకో ఇటకా ఇంకో ఇటకా ఇంకో ఇటుక అలా లా పెట్టుకుంటూ పోయి పెద్ద బిల్డింగ్ కడతాడు ఇది నా బిల్డింగ్ అంటాడు అది అడ్డీకిస్తాడు అది వసూలు అవట్లేదని దుఃఖిస్తూ కూర్చుంటాడు ఏదో మనిషి అనేక ఉపాయాల ద్వారా సంసారాన్ని పెంచుకుని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు సో ఒక ఆయన స్వగృహంలో ఉన్నాడు హైదరాబాద్లో స్వగృహం సొంతిలో బ్యాంకులో ఎంప్లాయీ అయిపోయాడు ఒక ఫ్లాట్ ఏదో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తా ఉన్నారు ఈ ఫ్లాట్ తండ్రి కొనిపెట్టాడు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తామంటే ఎవరో ఈ ఫ్లాట్లు అమ్మి నువ్వు రెండో ఫ్లాట్ కొనుక్కో లోన్ తీసుకుని మీ సొంత డబ్బులతో ఏం కొనక్కర్లేదు బ్యాంక్ వాడు ఇచ్చి లోన్ కదా వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాడు ఇదొకటి వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాడు కాబట్టి అది మనం తీసేసుకోవాలి బయట పన్నెండు పర్సెంట్కి ఇస్తున్నారుగా వీడు ఆరు పర్సెంట్గా ఇస్తున్నాడు వైడిగి లూజ్ సిక్స్ పర్సెంట్ ఈజీ లూజింగ్ సిక్స్ పర్సెంట్ ఈజీ లూజింగ్ సిక్స్ పర్సెంట్ కానీ ఎకనామిక్స్ ఇలాగే ఉంటాయి ఇట్ ఈ సపోజ్ టు ద ఎకనామిక్స్ టు నాట్ టు లూజ్ ద సిటీ కాబట్టి నాట్ టు లూజ్ సిక్స్ పర్సెంట్ ఈ టేక్స్ దాట్ లోన్ ఏం చేయాలి ఆ లోన్ తీసుకుంటే మరి ఫ్లాట్ కొండం కోసం లోన్ ఈ పర్చేజ్ సెకండ్ ఫ్లాట్ ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లాట్ పర్చేస్ ఏం చేస్తారు దాంట్లో ఓ రోజు ఎక్కడో అక్కడ ఉండలేడు కదా దాన్ని అద్దెకి ఇవ్వాలి దాన్ని ఇచ్చాడు ఆ ఒక గడేరా మనిషి ఒకడికి దిగాడు వాడు అద్దె ఇవ్వడు ఇతను ఒక క్రైసిస్ లో బతుకుతున్నాడు గత ఆరు మాసాల నుంచి ఈజ్ లివింగ్ ఇన్ అ క్రైసిస్ ఎందుకంటే అక్కడేమో ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది బ్యాంకులో వీడు అద్దెవ్వడు వదిలిపెట్టడం కోర్టులో కేసులు రౌడీలను కూడా కొంతమందిని వాకప్ చేశాడు రౌడీల వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం ఎంప్లాయ్ చేయొచ్చా అది వాకప్ చేశాడు సపోజ్ రౌడీని ఎంప్లాయ్ చేశారనుకోండి రౌడీ వెళ్ళి వాడిని కొట్టు చేయడం అనుకోండి దీ మీకు లింక్ మీ వచ్చిందనుకోండి అప్పుడు పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు దీనికి నా నా యూజువల్ స్టోరీ సో ఈ క్రైసిస్ లో ఉండి ఇతను ఏమనుకుంటాడంటే ఈ క్రైసిస్ దేవతలు కలిగించారనో లేకపోతే దెయ్యాలు కలిగించాయనో అనుకుంటాడు ఈ క్రైసిస్ దేవతలు దెయ్యాలు కలిగించే వీడికి వీడే దేవత వీడే దెయ్యం మనిషి ఆ లోభం చేతను ఆ క్రైసిస్ లో పట్టాడు సో తప్పదు జీవితంలో ఇవ్వకుండా ఉంటాయి సో వాట్ ఏ మీనిస్ అతను ఆ క్రైసిస్ లో ఉన్నాడు ధ్యానం చేయడానికి ప్రవేశించడం చోట ఎందుకంటే మనస్సు కష్టపడుతూ ఉంటుంది తట్టుకోలేడు మానసిక క్షోభని ధ్యానానికి ప్రవేశించాడు ప్రవేశించాడు ధ్యానానికి కూర్చున్నాడు ఇలా కాళ్ళు మడత వేసి ధ్యానానికి కూర్చోగలుగుతాడే కానీ మనస్సుతో ధ్యానం చేయలేడు కదా మరి స్వస్థాంత ఉండాలి ధ్యానం చేయాలంటే సరే కూర్చోగానే ఆ ఫ్లాట్ గుర్తుకొచ్చింది ఒక థాట్ ఆ థాట్ ని అలా తీసే అవతల పారేయగలుగుతాడా అది ఎప్పటి మీరు నాకు ఎన్నడూ తీసి పారేయలే ఎందుకంటే చాలా దృఢమైన రాగద్వేషాలకే అలవాళ్ళ ఆలంబనమై ఉంటుంది ఆ థాట్ కాబట్టి దాన్ని తీయలేడు ఆ థాట్ ఇట్ బికమ్స్ సో పవర్ఫుల్ ఇట్ గోస్ ఆన్ బిల్డింగ్ అప్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఇట్ గోస్ ఆన్ బిల్డింగ్ అప్ తనంతా తానే అలా వెళ్ళప్ అయిపోతూ ఉంటుంది ఆ థాట్ ధ్యానాన్ని కూర్చుంటాడు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు మనస్సు చాలా కలుషితం అయిపోతూ ఉంటుంది విశ్రాంతి ఉండదు గుర్తుకొచ్చినప్పుడల్లా ముఖము మాడిపోతూ ఉంటుంది సో ఇది ఇది నెగిటివ్ నెగిటివ్ ఎక్స్ప్లెనేషన్ అన్నదానికి నెగిటివ్ ఈ స్థితిని మీరు ఈ స్థితిలో ఉన్నవాడు స్వస్థమైన అంతఃకరణలోకి రావాలంటే ఎలా రాగద్వేషాలని శుభరాము ఇదిలిపెడితేనే వస్తాడు విహాయ కామాన్య సర్వాన్ని ఎలా వదిలిపెట్టి ఇప్పుడు వాడు అద్దెలో సూచేసుకోలేదు కూడదని నేను అంటలేదు హీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ సమ్ మెథడ్ అండ్ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మెస్ అండ్ ఇంకా జీవితంలో ఇలాంటి పొరపాటు చేయకుండా ఆ మెస్ నుంచి బయటికి రావాలి హీ హ్యాస్ టు బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్ అడ్డగోలుగా నేను చెప్పట్లేదు నా దృష్టాంతం ఊరికే ఇంతవరకే వాడు అడ్డగోలుగా ఇన్ప్రాక్టికల్గా చేయాలని నేను అలాంటి సలహా నేను ముందుకు చెప్తాను హెస్ట్ వాట్ ఎవర్ హీ హ్యాస్ టు ప్రాక్టికల్లీ బట్ నేను మనం చేసింది ఏమిటంటే అతనికి ఆ థాట్ గుర్తుకొచ్చినప్పుడు కెన్ హీ బీ కంఫర్టబుల్ విత్ ఇన్ హిమ్స్ నెల్ ఈ ఆన్సర్ ఈజ్ నో దీనికోసం అది గృహస్థుల దృష్టాంతం ఏదో గుర్తొచ్చి ఇచ్చా ఒకప్పుడు మహాత్ముల దృష్టాంతాలు ఇవ్వచ్చు సో మహాత్ముల దృష్టాంతాల్లో లేనిపోని సమస్యలన్నీ వస్తాయి వీళ్ళు చేసి పనులతో వీళ్ళు పొందే సమస్యలు ఇన్ని అన్నీ సో స్వామినారాయణ అనే ఒక సెక్ట్ ఒకటి ఉంది గుజరాత్ దాంట్లో మంచి మహాత్ములు ఉంటారు ఆ ప్రముఖ ప్రముఖ అనే పదాన్ని వాడతారు ప్రముఖ మహాత్మ హీ సపోజ్ టు ది ఏ గ్రేట్ మహాత్మ బట్ ఈ మధ్యకాలంలో ఆ సెక్ట్లో ఉండే ఇతర ఆయన శిష్యులు వాళ్ళు చేసినటువంటి తప్పు పనులు దానివల్ల ఆయనకు వచ్చిన అపకీర్తి ఆయన మానసిక క్షోభ ఇంత అంత కాదు ఏ గృహస్థికి అంత క్షోభ ఉండదు అంత క్షోభ ఆయన పడ్డాడు ఎందుకు పడాల్సి వచ్చింది ఆ క్షోభ అంటే ఆ అధికారి కావాలన ఒక ఆహం ఒక సమస్య దాని మీద ఉంటో కొంతమంది మీద రాగం కొంతమంది మీద ద్వేషం ఇలాంటివి ఎవరాల ద్వేషం కాబట్టి దీనికోసం గృహస్థ కనకర్లా సన్యాసం కూడా కావచ్చు ఆ థాట్ వచ్చిందంటే ఆ థాట్ మీరు దాన్ని పట్టించుకోలేదనుకోండి ఏమవుతుంది థాట్ ఇట్ కమ్స్ లైక్ ఏ విఫ్ ఆఫ్ ఎయిర్ అండ్ గోసలే అది ఉండనే ఉండదు ఆకాశంలో అసలు ఆకాశ దృష్టాంతం ఇచ్చారు ఆయన ఆకాశంలో ధూళి వచ్చింది వాయువు చేత ధూళి వచ్చింది కిటికీలు తీసి పెట్టారనుకోండి అవి వచ్చింది ధూళిపోయింది అయితే ఈ దూదికి సంబంధించిన ఫైబర్స్ ఉంటాయి చూడండి అది అలా ఎగురుతో వచ్చింది తలుపులు తీస్తున్నాయి గాలి వచ్చింది ఎగురుతో మళ్ళీ వెళిపోయాయి ఆకాశం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది ఆ విధంగా ఇతను స్వస్థమైన అంతఃకరణం గలవాడి మనస్సులో ఆలోచనలు ఏం రే రావని మీరు అనుకోద్దు థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్ చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఈ మాట ఆలోచనలు ఏం రావని వాడు బండరాయిలా పడుంటాడని ముద్దు అబ్బాయిలో ఉండిపోతాడని మీరు అనుకోద్దు సో థాట్స్ వస్తాయి బట్ ఆ థాట్స్కి అతను పట్టించుకోడు ఇది గివ్ వాల్యూ టు దాట్ సో ఇవ్వకపోతే ఆ థాట్ అలా వచ్చి నేను ఒకటి నోటీస్ చేశాను నా అనుభవంలో నేను ఒకటి నోటీస్ చేశాను చాలా క్లోజ్ గా మసిన వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఐ మూవ్ విత్ దోస్ పీపుల్ వెరీ క్లోజ్లీ ఫర్ అంబర్ ఆఫ్ ఇయర్ బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఐ ఫర్గా డెవలప్ దా ఎలా మర్చిపోయానో నాకే తెలియదు ఎందుకు మర్చిపోయానో నాకే తెలియదు ఆ మనిషి కనపడితే ఎప్పుడో లేలగా చూసినా గుర్తే కానీ పేరు గుర్తుండదు ఏమీ గుర్తుండదు మరుపు ఏమిటి మరుపు అని ఆశ్చర్యం ఇంత మరుపు ఉండకూడదు ఈ మరుపు మనం తగ్గించుకోవాలి ఇది మనం పది మందితో మనం మాట్లాడేప్పుడు ఆ మరుపు ఉండకూడదు అని అనిపిస్తుంది కానీ మరిచిపోతాం అంట కానీ మరిచిపోనివి కొన్ని ఉంటాయి అవి మర్చిపోనాం మరిచిపోతానంటే మొత్తం ఏ టు సి అన్నీ మర్చిపోతానని కాదు మరిచి మరిచిపోయి కొన్ని సపోజ్ ఓ వెయ్యి కవర్లో పెట్టావు పెట్టేవాళ్ళు కూడా అది మరిచిపోవాలి గుర్తుంటుంది సో పలానా వారి పేరు మర్చిపోయాం కదా ఇది మర్చిపోతామనుకోద్దు సో ఒకప్పుడు ఇది మర్చిపోవడం జరుగుతుంది కానీ పలానా పుస్తకంలో ఏదో శ్లోకం ఉంది అది మరిచిపోం సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీ ఫోకస్ కాబట్టి మీరు సంసారం మీద ఎక్కువ ఫోకస్ పెడితే నాటికి నాకే అనుభవానికి వస్తుంది నేను దేని మీద ఫోకస్ పెడతానో అది ఫుల్గా గుర్తుంది అది ఆ ఫోకస్లో పడనివి కొన్ని ఉంటాయి వాటి అవి పక్కనే ఉంటాయి అయినా గుర్తుకు రావు మర్చిపోతూ సో అలా అయిపోతుంది సో కాబట్టి ఆ ఫోకస్ కనుక సంసారంలో ఉన్నట్లయితే మీ మనస్సు అతలాపతలం అయిపోతుంది అది స్వస్థమయ్యే ప్రసక్తే లేదు మీరు కనుక కామనలని భయాలని పక్కన పెట్టి మీ మహాత్ముల అనుభవం కూడా ఇలాగే ఉన్నది కామనలని భయాలని పక్కన పెట్టి అంటే కామనల డిజైర్లెస్నెస్ ఇస్ ది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అది ఆ సత్యాన్ని గుర్తించి నిష్కామంగా బతికిస్తూ ఉండడం వచ్చిన వాటిని స్వీకరించడం దాని వాటికి ఒక ధనం పెట్టడం నిష్కామంగా బతికిస్తూ ఉండటం భయం అన్నది ఉండకూడదు భయపడుతున్నాడంటే అది సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ ఫీర్ ఉన్నది ఇట్ ఈస్ సెంటర్డ్ అంద అహంకార అహంకారానికే భయం ఉంటుంది తప్పిస్తే ఆత్మకి భయం ఏమి సాక్షికి భయం ఉండదు అది సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ అది సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ అంటే ఇట్స్ అ డిస్ట్రెక్టివ్ స్టేట్ వీటి భయపడుతున్నాడంటే ఆ ఈగో బాగా అధికంగా ఉందని కాబట్టి భయాలు ఉండకూడదు నేను అనుగురించే ఈ భయము చేత ప్రేరితులై మీరు ఈ శాస్త్రాల దోలుకి వెళ్లొద్దని చెప్తా వాస్తులని జ్యోతిషాలని దే హావ్ దేర్ ఓన్ వాల్యూ కానీ మీరు భయమునకు ప్రేరితలై వాటి వెంట పడద్దని చెప్తా ఇప్పుడు ఈ మధ్యన పదోగ్రహం ఒకటి కనిపెట్టారు దశమగ్రహం ఇప్పుడు ఈ పదోగ్రహం ఏం చేయాలన్నప్పుడే అలా అప్పుడే మలగుల్లాలు పడుతున్నారు ఏం చేయాలి ఎవరిలో జ్యోతిష్ శాస్త్ర పండితులే మలగుల్లాలు పడుతున్నారు ఏం చేయాలి పదోగ్రహాన్ని అలా చేయాలి ఒక ఆయన అంటాడు ఈ పదోగ్రహం ఆయన ఏదో పెట్టాడో లూజ్గా ఉంటుంది కార్యకారణ భావం సైంటిఫిక్ గా కరెక్ట్ గా ఉండాలి మ్యాథమెటికల్ ఎక్వేషన్లో అలా ఉండదు లూజ్గా ఉంటుంది ఎందుకంటే లోతైన పరిశీలన లేనప్పుడు లూజ్ గా ఉంటుంది ఆ లూజ్గా ఉండాలంటే ఈ గ్రహం సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు ఆయన అయితే ఐదు సంవత్సరాలు దాని ఆర్బిటింగ్ వెలాసిటీ ఒక ఆర్బిట్ తిరగడానికి టైం ఐదు సంవత్సరాలు దాన్ని పరిశీలించాక అప్పుడు జ్యోతిష్ శాస్త్రంలోకి దాన్ని తీసుకుంటాము అని చెప్పారు ఆయన సరే మీరేమో టీవీ వడికో న్యూస్ పేపర్ వడికో అలా చెప్పేసి పంపించేయొచ్చు వాడు సరే అని రాసుకుని పోతాడు అతడికి నేనంటాను ఐదు వందల క్లియర్లీ ఎస్కేపింగ్ ఐదు వందల అరవై సంవత్సరాలు ఎలాగూ పరిశీలించేది లేదు కాబట్టి ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఏ డైలమా బట్ మోర్ దాన్ దాట్ కూడా ఐదు వందల అరవై సంవత్సరాలు నువ్వు పరిశీలించొద్దాయా నువ్వు జీవించున్న ఇంకో రోజేళ్ళు ముప్పై ఏళ్లు జీవిస్తావు ఈ ముప్పై పరిశీలించు ఏమిటి పరిశీలిస్తావు ఐ ఐ వాంట్ టు నో ఏమిటి పరిశీలిస్తావు చెప్పు ఏం పరిశీలిస్తారండి ఆ గ్రహం అక్కడ దిగుతోంది నువ్వేం పరిశీలిస్తావు ఈ జనం యొక్క పరిశీలిస్తావా ఎలా ఎలా పరిశీలిస్తావు ఏం పరిశీలిస్తావు ఆ జన సుఖరుఖాన్ని దానికి ఎలా ముడిపెడతావు నువ్వు ఏదో ఏదో పత్రికా విలేకరికి చెప్పేస్తే వాడు తప్పించిపోయాడు కానీ వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్ అంటే హీ క్లియర్లీ హీ డజన్ లో వాటికి స్టార్టింగ్ క్లియర్లీ హీ డజెంట్ హ్యావ్ ఎ క్లూ ఫర్ ది హోల్ బ్లస్డ్ థింగ్ కాబట్టి సో డోంట్ బి డ్రాగ్డ్ ఇన్ టు ఆల్ దిస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫియర్ బేసిస్ లో వెళ్లారంటే అది సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ మీ మనస్సుకి విశ్రాంతి అన కూడా అయిపోతుంది మీరు జపం చేద్దామని కూర్చున్నప్పటికీ రామనామం బదులుగా ఇదేదో గుర్తుకొస్తుంది ఇలాంటి దుర్దూరమైన విషయాల్లో పడిపోతా నేను ఒకసారి ఒక కాలేజీకి లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను ఏదో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమంటే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం అంత జాబ్ అదే కానీ మరొకట్లేదు ఒకప్పుడు అలాంటిది మన చెప్పి పడుతుంది తప్పనిసరి అవుతుంది వెళ్ళి మాట్లాడడం కోసం వెళ్ళాను గేట్లోంచి లోపలికి వెళ్తూ ఉండగానే ఆ గేట్ పక్కనే లెఫ్ట్ సైడ్ పెద్ద స్ట్రక్చర్ ఒకటి ఉన్నది స్టూపం ఎలా అంతరిక్షంలో వెళ్ళిపోతూ ఉంది కాలేజీ మెయిన్ బిల్డింగ్ ఫైవ్ స్టోరీస్ ఈ స్ట్రక్చర్ సిక్స్ స్టోరీస్ సెవెన్ స్టోరీస్ దానికంటే ఎత్తుగా ఉంది మాముగా చూశాను చూసి నాకు డౌట్ వచ్చింది ఏమిటి ఈ స్ట్రక్చర్ పర్పస్ ఏమిటి సిన్సియర్ డౌట్ ఐ వాజ్ నాట్ ఐదో థింకింగ్ దాటి ఏదో సైంటిఫిక్ గా కట్టుకుంటారు వీళ్ళు కాలేజీ అంతా మరి సైన్స్ ప్రకారం చేస్తారు కదా అనే అభిప్రాయంతో ఏమంటే ఏమిటండి అదేండి అని అడిగాను అది అక్కడ ఏదైనా అబ్జర్వేటరీ పెట్టారో లేకపోతే ఏదైనా డిస్క్ పెట్టారో ఏదో డిష్ పెట్టారో ఏదో పెట్టుకుంటారు అక్కడ సైంటిఫిక్ సంబంధించింది అయినా స్పీర్ పరీక్ష చేస్తున్నారేమో వీళ్ళు అని అడిగాను ఏమండి ఏమిటండి అతను అంటే అది వాస్తు కోసం కట్టేవన్నా ఏమిటండి ఆ వాస్తు అంటే ఈ బిల్డింగ్ ఎత్తు ఎక్కువ వాస్తు ప్రకారం ఎంత ఎత్తి దుండకూడదు మరి ఏం చేయాలి దీనికంటే ఎత్తే ఇంకోట కట్టాలి దీనికంటే ఎత్తే ఇంకోట కట్టమంటే మళ్ళీ అది ఎంత ధనంతో కూడిన వ్యవహారం కాబట్టి దానికి కాంప్రమైజ్ ఫార్ములా ఏమిటంటే అలా కట్టేసుకుంటే అలా దీనికంటే ఇంకొక స్టోరీ ఎత్తు అలాగ ఒకటి పెట్టేసి సమ్ మీనింగ్లెస్ స్ట్రక్చర్ పెట్టేస్తే అలా అలా అవుతుంది దీనికంటే అది ఎత్తుంది కాబట్టి మీ వాస్తు సరిపడదు అందుకోసం కట్టా దాన్ని మెట్లు ఉండవు ఏం ఉండవు కట్టేసారు స్కాప్ హోల్డింగ్ తీసేసారు దాంట్లో ఏం పెడతారు ఏం లేదా అక్కడ పెట్టడానికి అలా ఉందంతే అది ఏం లేదా పెట్టడానికి ఇది కట్టా ఇది కాలేజ్ ఆఫ్ సైన్స్ దీంట్లో నా ఉపన్యాస్తుంది సో అలా భయం అలాంటి భయం పెట్టుకుని ఉండకూడదు అలా భయపడకూడదు ఈ తంపులు ఇలా ఉన్నాయి గేట్లు ఇలా ఉన్నాయి వీటి వల్ల మనకు ఏదైనా హాని కలుగుతుందేమో అనే భయం ఏం కలుగుతుంది హాని కలిపితే ఏం కలుగుతుంది దుఃఖం దుఃఖం రాకుండా నువ్వు తప్పించుకోగలవా జీవితం నుంచి నువ్వు నేర్చుకున్నది ఇదేనా దుఃఖం రాకుండా తప్పించుకోగలవా నువ్వు అది సపోజ్ ఈ పడంగా నువ్వు ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్రెండ్ అయిపోయినా నీకు దుఃఖం తప్పదు బుషిత్ ఫ్రెండ్ అయిపోయినా నీకు దుఃఖం తప్పదు కోటీశ్వరుడు అయిపోయినా దుఃఖం తప్పదు ప్రహ్లా ధ్రువుడికి విష్ణు వచ్చి దర్శనం ఇచ్చి ఆశీర్వచనం చేసి వెళ్ళాక ఆయన నానా దుఃఖాలు అనుభవించాడు ఏం చెప్తావు ప్రహ్లాదుడు సాక్షాత్ మహాజ్ఞాని ఆయనకి నృసింహావతారం అయిపోయిన తర్వాత కూడా ఆయన దుఃఖాన్ని అనుభవించాడు కానీ ప్రహ్లాదుడికి ధ్రువుడికి తేడా ఏమిటంటే ప్రహ్లాదుడి దుఃఖాన్ని కూడా సుఖాన్ని దుఃఖాన్ని సమబుద్ధితో స్వీకరించాడు ధ్రువుడికి అది చేత అదే తేడా ధ్రువుడి జిజ్ఞాసు భక్తుడిగా మిగిలిపోయాడు ప్రహ్లాదుడి జ్ఞాని భక్తుడు అల్టిమేట్లీ భగవద్ దర్శనమైనా కూడా జీవితంలో సుఖ దుఃఖాలు తప్పవు మరి ఇంతటి మహాభాగ్యం కోసం భయపడుతూ కూర్చుంటే ఉపయోగం ఏంటి నిర్భయంగా ఎదుర్కోవాలి కానీ కాబట్టి భయమన్నది మన మనస్సు యొక్క స్వస్థతని చెదరగొట్టేస్తుంది మీరు నిష్కామంగా నిర్భయంగా ధ్యానానికి కూర్చుంటే మీ మనస్సు వెంటనే ధ్యానంలో ఫిక్స్ అయిపోతుంటుంది మహాత్ములు నేను అన్నాను మహాత్ముల అనుభవం ఎలా ఉందని ఏమిటంటే అనుభవము ఎవరి మనస్సులో కామనలు భయములు తక్కువగా ఉంటాయో అనగా రాగద్వేషములు తక్కువగా ఉంటాయో వాడి మనస్సు అతి సహజంగా ధ్యానంలో ఏకాగ్రం అయిపోతుంది రోజంతా ధ్యానంలాగే ఉంటుంది ఆకాశం ఎలా అయితే ఆకాశం నిర్మలంగా ఉండడానికి ధ్యానం చేయాలా ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది ఆకాశం ఎందుకంటే ఆకాశము దేనితోటి సంఘాన్ని కలిగి ఉండదు అది దృష్టాంతం ఇక్కడ ఆకాశం ఇవ్వాలి అలా అసంగంగా ఆకాశం ఎలాగైతే సర్వానికి అధిష్టానం ఆకాశము సర్వమును నిలబెట్టేది ఆకాశమే కానీ దేనితోటి సంఘం ఉండదు ఆకాశానికి మహాత్ముల యొక్క అంతఃకరణం అలా ఉంటుంది యతి యొక్క యతి అంటే యతనశీలు సాధకుని యొక్క అంతఃకరణం అలా ఉంటుంది అటువంటి ప్రసన్నమైన మనస్సు అనగా స్వస్థమైన అంతఃకరణము అది పరి సమంతా సమంతాదవతిష్టతే అన్ని కాలములలో అలా నిలిచి ఉంటుంది ఏ రకంగా నిలిచి ఉంటుందంటే ఆత్మస్వరూపేణ అవతిష్టతే సచిదాత్మరూపంగా నిలిచి ఉంటుంది అంటే ఆ అంతఃకరణలో సెన్స్ బీయింగ్ తప్ప ఇంకే ఉండదు ఆ సచిద్ రూపంగానే నిలిచి ఉంటుంది సో దీన్నే ఎలా చెప్పాలంటే ఫుల్లీ అలర్ట్ అని చెప్పచ్చు అదట్స్ టోటల్ ఎలర్ట్నెస్ పూర్తి జాగరూకంగా ఉంటుంది అంతఃకరణ కానీ అంతఃకరణ ఆకాశంలో నిర్మలంగా ఉంటుంది ఏమి మూమెంటే ఉండదు అటువంటి అంతఃకరణ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆ అంతఃస్కరణ ఆత్మస్వరూపం అయిపోయింది తుఫాన్ వచ్చిందనుకోండి తుఫాను చల్లారిందనుకోండి ఏం మిగులుతుంది సముద్రం మిగులుతుంది తుఫాన్ ఉన్నప్పుడు సముద్రమే కనపడదు మీకు గమనించారా తుఫాన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్తే సముద్రం కనపడదు మీకు ఆ ఫోము విండు ధూళి దుమ్ము దుమ్మంటే తడి తడిగా ఉండే సక్కు కొట్టుకొస్తూ ఆ గాలికి ఇది సముద్రం కనపడదు ఇకనా క్షీతి వర్షం ఇక ఫోమే కనపడుతుంది మొహం మీద నీళ్లు కొట్టేస్తూ ఆ తుఫాన్ తలారిపోయింది ఇప్పుడు ఏముంటుంది సముద్రం ఉంటుంది तुफा उड़े सम्रम का तुफा उमद्रम उड़ा अभवा तुफा चल रोते सम्रुवा वो अदेव मनस्सम भयाल अलात अठा आत्म सच्चि अभवा उ अनस्सो आलोचन उड़ा अभी उड़वा संसारमे अभवा अभवा కానీ ఎప్పుడైతే కామన్నలని భయాల్ని మీరు పక్కన పెట్టేస్తారో తుఫాన్ ఈ మనస్సులో చెలరేగే తుఫాన్లు చల్లారతాయి చల్లారితే తుఫాన్ చల్లారితే సముద్రం ప్రకటమైనట్టుగా ఈ మనస్సు చల్లారితే దాని పేరే ఆత్మ ఆత్మస్వరూపుడుగా నిశ్చలీభవతి నిశ్చలుడే ఉండిపోతాయి అది ఆనందము అది ఆనందము అనే సత్యాన్ని విడు గుర్తించాలి మానవుడు ఏమని భ్రమపడతాడంటే ఏదో ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాడు ఏదో తాగడమో తినడమో ఏదో చేస్తాడు ఏదో ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాడు అనుభవించినప్పుడు వాడు కొంత ఉల్లాసం కలుగుతుంది ఆ ఉల్లాసము అది చిత్ర చెప్తే ఇలా చెప్తే ఎలా ఉంటుందంటే కొంచెం కొంతమంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఏదో కొంచెం ఈ స్వామిజీ ఇలాగే ఏదో శాస్త్రంగా చెప్తాడు లేని అనుకుంటారు తప్పిస్తే చాలా లోతైన విషయం చెప్తున్నాడని తెలుసుకోవడానికి కూడా వాడు కొంచెం ఉండాలి ఉల్లాసం కలుగుతుంది ఇప్పుడు తిన్నారనుకోండి తింటే ఉల్లాసం కలుగుతుంది ఆ ఉల్లాసం ఏమిటో తెలుసిన దాన్ని ఇంగ్లీష్ అంటారు అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్ ఇది ఎలాగంటే భోజనానికి భోజనం బాగా ఆలస్యంగా చేసి మీరు భోజనానికి పెట్టారనుకోండి ఒంటికా భోజనానికి రమ్మని అపమానిస్తే సరే ఏదో అపమానం చేశారు కదా అని వెళ్తాం ఏ కొంచెం ఆహార నియమం అది గలవాడైతే మధ్యలో ఇంకేమీ తిండాలు ఇవే ఉండవు ఏదో ఏడు గంటలకు ఏదో ఏడు ఏడున్నరకో బ్రేక్ఫాస్ట్ చేసి వీడు ఉంటాడు ఒంటి గంటకి పెడతాడని ఆశిస్తాడు ఒంటి గంటకి అయితే ఇంకా పూజలు అవుతూనే ఉంటుంది రెండు అవుతుంది రెండున్నర అవుతుంది ఇక్కడ వీడు మలమలా మాడిపోతూ ఉంటాడు సరే రెండున్నరకి వడ్డిస్తారు వడ్డిస్తే మామూలుగా ఆహారం ఎలా ఉంటుంది ప్రాసెస్డ్ రైస్ సో పప్పు కూర కూరలు రెండు పచ్చళ్ళు రెండు పులుసు చారు పెరుగు రెండు స్వీట్లు పులిహోర ఒకటి దీనికి తోడు తర్వాత నెయ్యి నూనె ఇవన్నీ వేసి వడ్డిస్తారు ఇవన్నీ వేడి తినేప్పుడు ఉల్లాసంగా ఉంటాడు తినడం అయిపోయిన తర్వాత కడుపులో పోట్లతో బాధపడతాడు సో ఆ ఉల్లాసం ఉండే మధ్యలో Adhi, that is not anything real pleasure. Adhi, it is just a gap between tenna niki mundhunde aakala dukkhaaniki, tenna vayipo eandharavtunde heavy, heavy feeling go, tadukun opphi dukkhaaniki, majshalo gap. And the, mana pleasure san nihil and there. There is no real pleasure. The absence of pain manam pleasure dhanamukkuntham. The yandalo malamala madhi pohtunna madhi ki chetu nede ki chetu nede ki chetu nede ammayaan kani. చెట్టునీడ ఏమి దాంట్లో ప్రత్యేకమైన సుఖమేం లేదు కానీ ఆ దుఃఖము నివృత్తి అయింది తత్కాలమే అంటే మనం ఎలా భ్రాంతి పడతా ఉంటే దీని నుంచి అనేక భ్రాంతులు వస్తాయి ఒకటి ఈ ఇదొక ఇదొక స్పెషల్ హ్యాపీనెస్ ఈ ఉల్లాసం సంథింగ్ స్పెషల్ ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ స్పెషల్ ఇట్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ పెయిన్ ఇట్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్ కానీ వీడు అలా అనుకోడు అలా అనుకుంటే వైరాగ్యం కలుగుతుంది అలా అనుకోడు did something special number 1 number 2 there is joy in it bahyamulandu joy unnadi ani kona ullas aa samayallo kuda aa kaligina ullasamu naa swaroopam nunchi vachindani kuda anukodu it is something special okati adi rendu bite nunchi vachindi adi bite nunde vastulununchi adi naa anugrahimabadini as i am i am a zero but bite nunchi adi raavatam moolanga i gain something from it రెండు ఇవి భోగ సంస్కారాలు అంటారు లేదు ఈ సంస్కారాలు ఎప్పుడైతే మనస్సులో ఫిక్స్ అయిపోయాయో వాడు ఒక జీవితకాలం వాడు పరిభ్రమిస్తూ ఉంటాడు అలా భ్రమిస్తూ ఉంటాడు వాడికి విశ్రాంతి అనేది లభించదు ఈ భోగ సంస్కారాల వల్ల వాడికి జీవితంలో సుఖమన్నది ఉండదు శాంతి ఉండదు భోగ సంస్కారాలు మనిషిని చాలా దుఃఖ భాజనుల్ని చేసి ఇది అందరి అనుభవంలో ఉన్న విషయం బట్ real happiness true happiness it cannot be found in things that change and pass away anena satyanu ved gurtinchalu true happiness it true happiness a pleasure unde it is a gap between two pains that is not a true pleasure meek pleasure pakkana pain undi teerutundi adhi they alternate meer ee vela pleasure ante rep dukha meer you have to pay price for it aa satyanu ved gurtinchadu ఆ ప్లెషర్స్ వెంటే పడతాడు దాంతో సంసార దుఃఖాన్ని అనుభవం అని చెప్పినే సంసారంలో ప్రతివాడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు తర్వాత ఇంకో రహస్యం ఏమిటంటే ప్రతివాడు ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటాడు ఎందుకు దాని అర్థం ఏంటి వాడికి ఆనందం లేదు అని అయితే ప్రతివాడు ఆనందం కోసం అన్వేషించడం ఎందుకు ఉన్నదాని కోసం వెతుక్కుంటాడా ఎవడనా కాబట్టి సో ఈ స్థితి ఇది పరిస్థితి ఇక్కడ చెప్పే సత్యం ఏమిటంటే There is true happiness in that prasada. A prasada buddhya, a prasanna manasya ne de dee dee te onna do atma swarupanga parinishthita maipo yunna manasya. Nishchela maina, nishchela ee bholatea anna re, a nishchela maina manasya, nishkalma sa maina, nishchela maina manasya. Adi, a chela atma yandu prati shthita maya unta in there. It is the innate peace. Intrinsic happiness. There are two opportunities. It is the truth. If you know, you can't go to a tablet, you can't go to a tablet. You are sure. The person is a millionaire, so is a small so person, a small so person, a small person, a small person, హెయిర్ కండిషనర్స్ అన్ని సుఖాలు ఉన్నాయి ది ఫస్ట్ థింగ్ హీ డస్ ఈజ్ హీ రీచెస్ ఫర్ ఎ ట్యాబ్లెట్ దిస్ ఈజ్ హాలీవుడ్ సిండ్రోమ్ హాలీవుడ్ లో వాళ్ళు ఈ యాక్ట్రస్సెస్ వీళ్ళు వాళ్ళు ఈ నైకోల్ కిడ్మీన్ వీళ్ళందరూ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కదా వాళ్ళకి నిద్ర నిద్రపోతారు ఏమి దురదృష్టం అంటే అంత ఎక్సైట్ అయి ఉంటుంది మా ఇండ్ పైకి మాత్రం ఫసాడ్ అని లోకానికి వాళ్ళు ప్రదర్శించే పద్ధతి చూసినట్లయితే అమ్మ బాబోయ్ ఎంత సక్సెస్ఫుల్ పర్సన్స్ వీళ్ళు డ్రెస్ వేసుకుంటుంది ఆవిడే ఒక గౌన్ ఒకటి నైకోల్ పిత్మనల్ ఒకడు ఉంది ఆవిడ ఒక వేసుకుంటుంది ఆ గౌన్ ఖరీదు ముప్పై ఆరు వేల డాలర్లు ఏమిటి గౌన్కి ముప్పై ఆరు రాత్రి నిద్ర పడ్డతే టాబ్లెట్ వేసుకుంటే దాన్ని టాబ్లెట్ ఖరీదు ఇంత మనిషి ఆ డాలర్ ట్యాబ్లెట్ మీద ఆధారపడాల్సి ఉంది వాట్ ఆర్ మ్యాచ్ హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ టెండెన్సీస్ చాలా ఎక్కువ పొందండి నైకోల్ కిడ్మన్ కాబట్టి పోలి మరి ఏదో ఆ దృష్టాన్ని ఏదో తెలుసున్న దృష్టాంతం చెప్పాను ఎక్కడో జరిగిన దృష్టాంతం చెప్పాను సో నైకోల్ కిడ్మన్ అంటే మొదలు అవుతున్నారు ఆ పేరుని చూసి అది ఉన్నట్టుగా దీని అనర్భాలి ఆదో చెప్తే అప్పుడు తెలుసు కానివ్వండి సో వాస్తవమైన ఆనందము ఆ నిశ్చల స్థితిలో ఉన్నది ఆ సత్యాన్ని వీడు గుర్తించాలి దిర్ ఫర్ వర్క్ అవర్ వాల్యూ ఫర్ పీస్ అండ్ హ్యాపీనెస్ మన సమాజంలో ఎలా ఉంటుందంటే ఎవడైనా పీస్ అండ్ హ్యాపీనెస్ వైఖరికి వెళ్తూ అందరూ పాపం దురదృష్టం ఉంటు అన్ని విడిచిపెట్టి చాలా కష్టంగా పడిపోతున్నాడు దిక్కు మొక్కు లేని వాడు అయిపోతున్నాడు ఎలా బతుకుతాడు ఏమో అని అని వీళ్ళందరూ బెంగ పెట్టుకుంటారు వాడి గురించి వీళ్ళు వాడి గురించి బెంగ పెట్టుకోక వాడే వీళ్ల గురించి బెంగ పెట్టుకోవాలి వాస్తవానికి కాబట్టి అది ప్రసాద బుద్ధి నిశ్చలీవతి అర్థ తర్వాత ఏవం ప్రసన్న చేతసే కృతకృత్య ఈ విధంగా ప్రసన్నమైన చేతస్సు గలవాడు అవస్థిత బుద్ధే బుద్ధి ఇటునటు పరిభ్రమించటం మానేసి తన స్వరూపమునందు నిలిచి ఉన్నది అటువంటి బుద్ధి గలవానికి కృతకృత్యత వాడు మానవ జీవితం యొక్క సార్థకతను పొందినారు వాడు కృతార్థుడయ్యాడు ఇంకా వాడు చేయాల్సిందేం లేదు సో ఎందుకంటే ఆనందము అనేది అది ఆత్మస్వరూపం నుంచి వస్తుంది అండ్ ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ది ఆత్మన్ ఎలోన్ ఆనందం అనేది మీకు దేహమునందు లేదు ఇంద్రియాల్లో లేదు మనస్సులో లేదు జగత్తులో అసలేదు ఆనందం ఆత్మస్వరూపంలోనే ఉంది అలా కాదండి నేను మొన్న నా నా మిత్రుణ్ణి కలిసినప్పుడు నాకు ఆనందం కలిగిందండి అంటే చూడు నీ స్వరూపంలో ఉన్న ఆనందము ఇట్ హ్యాస్ కమ్అట్ అంతే ఆ మిత్రుణ్ణి కలిసినప్పుడు నీ స్వరూపంలో ఉన్న ఆనందమే బయటకు వచ్చింది ఎందువల్ల ఆ మిత్రుని ఎందు రాగం ఉండబట్టి ఇప్పుడు మిత్రుణ్ణి కలిస్తే నీకు ఆనందం కలిగిందా ఇప్పుడు శత్రువు ఇక్కడ వీడి మిత్రుడైతే ఇంకోటి శత్రువు అవుతాడు కదా సర్వసమత్వం లేనప్పుడు ఒకటి మిత్రుడైతే ఇంకోటి శత్రువు అవుతాడు శత్రువు కలిస్తే ఏమవుతుంది దుఃఖం కలుగుతుంది సో ఇప్పుడు నువ్వు ఇక్కడ పడ్డా సుఖానికి అక్కడ దుఃఖానికి చెల్లు కదా నీకు నెట్ రిజల్ట్ జీరో కాబట్టి వాస్తవంలో ఇక్కడ మిత్రుని కలిసినప్పుడు కలిగిన సుఖానుభవం కూడా అది దుఃఖముల మధ్య నుండే ఆ తెరిపి వర్షం తెరిపిచ్చిందన్నట్టుగా ఆ తెరిపి వల్ల వచ్చిన ఉల్లాసము ఒక అర్థము లేదండి సంథింగ్ పాజిటివ్ మీరు మీరు అన్నా కూడా ఆ పాజిటివ్ హ్యాపీనెస్ అది ఆత్మస్వరూపం నుంచి వచ్చిందే కానీ మరి ఇంక దేని నుంచి రాలేదు కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే మీ స్వరూపాన్ని తెలుసుకో తెలుసుకుంటే మిగిలిన సర్వము నీ వెంట పడుతుంది ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ ఇప్పుడు నీడ జగత్తు నీడ మీరు సూర్యుని వైపు వెన్ను చూపించి నీడ వెంట పరిగెత్తారు అనుకోండి నీడ మీకు దొరకదు సూర్యుడు మీరు లూజ్ అవుతారు యూ లూజ్ సమ్ అండ్ యూ లూజ్ ది షాడో ఆల్సో షాడో వెంట పరిగెత్తడమే కానీ దాన్ని పట్టుకోవడము అది చేతికి చిక్కడము లేనే మీరు నీడ వంటి జగత్తునకు వెన్ను చూపి సూర్యుడి వైపు ఆత్మ అనే సూర్యుడి వైపు మీరు ముందుకు అడుగు వేస్తే ఆ నీడ ఎక్కడికి పోదు మీ వెంటే వస్తుంది ఇట్ కమ్స్ రన్స్ ఆఫ్ ద వ్యూ అండ్ విల్ గెయిన్ ది సన్ ఆఫ్ ఆత్మ కాబట్టి సో అది ఆ ప్రసన్న చేతత్వము అంటే ప్రసన్నమైన అంతఃకరణము కలిగి ఉండుట అనేది దాని అర్థమైన ఆనందమని ఆనందము అంటే ఏదో అర్థం తెలుస్తున్నాండి ఇట్స్ గ్రేట్ పీస్ అని ఉన్నారు ఒక మహాత్ము గ్రేట్ పీస్ అని అది మహాశాంతి అదేమిటండి మహాశాంతి అంటున్నారు ఇంకా ఒక తక్కువ స్థాయి శాంతి ఒక డూప్లికేట్ శాంతి కూడా ఏమైనా ఉందంటే ఉంది అన్నిటికీ డూప్లికేట్లు ఉంటాయి ప్రతిదానికి డూప్లికేటే ఇండియాలో వీళ్ళు డూప్లికేట్లు తయారు చేయడానికే వెయిట్ చేస్తూ ఉంటారు ఒరిజినల్స్ వాళ్ళు చేయదు డూప్లికేట్సే చేస్తారంట అన్ని పుస్తకాలు కూడా డూప్లికేట్లు ఉన్నాయి డూప్లికేట్లు ఏంది లేదండి అన్నిటికీ డూప్లికేట్లే అలాగే శాంతికి కూడా డూప్లికేట్ ఒకటి ఉంది అంచేతన మహాశాంతి అనాల్సి వచ్చింది ఏంటంటే ఆ శాంతి ఏంటంటే మీరు టాబ్లెట్ వేసుకుని నిద్రపోయారనుకోండి శాంతిగా ఉంటుంది నిద్రలేచే వరకు అది డూప్లికేట్ శాంతి కానీ డూప్లికేట్ శాంతిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే చాలా బ్రిటివ్గా ఉంటుంది అలా వస్తుంది ఇలా అందుకోసం రూపులు గారి శాంతి అని ఆలోచిస్తుంది దాని మీద మీకేమీ పట్టు ఏమీ ఉండదు తర్వాత సపోజ్ ఎక్కడో మెడిటేషన్ సెంటర్స్ అని ఎక్కడ పడితే ఎక్కడ వస్తూ ఉంటాయి వీడు అశాంతమైన అశాంతిగా జీవిస్తూ ఉంటాడు మెడిటేషన్ సెంటర్లో జాయిన్ అవుతాడు జాయిన్ అయితే ఆ మెడిటేషన్ ఆయన ఏం చెప్తాడంటే చూడు అలా పీల్చి ఇలా విధులు చెప్తాడు ఎవడు చెప్పినా ఇదే నేను చెప్పినా ఇదే ఇంకొక ఆయన చెప్పినా ఇదే అలా ఎందుకంటే గాలి పేల్చడం విడిచిపెట్టడం అన్నది అది అది భగవానుల అనుగ్రహం అలా లోతుగా పీల్చి ఇలా విడిచిపెట్టు ఇది పీల్చి విడిచిపెట్టే మరో దాని గురించి ఏం ఆలోచించకు అలా ఆలోచించకుండా ఉండడం కోసం ఇక్కడ కూర్చోవచ్చి నీ చుట్టూ ఇలాంటి సాధకులే వచ్చి కూర్చున్నారు అనే ఒక అంబియన్స్ ఒకటి ఉంటుంది వీడు వీడి దగ్గర మొట్టమొదటిలో చెప్పిన వాడి మాట మీద కొంత కొంత విలువ ఉంటుంది ఫస్ట్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఉండదు మళ్ళీ ఫస్ట్ డే ఉంటుంది తర్వాత జగత్తులు విసిగెత్తిపోయి ఉంటాడు దానికోసం వచ్చి ఇక్కడ కూర్చుంటాడు కూర్చుని ఇప్పుడు పీల్చు లోపలికి పిడిచిపెట్టు అలా చేస్తాడు అలా అలా కూర్చు ఇలా కూర్చున్నాడు అరగంట సేపు ఇలా కూర్చున్నాడు ఇలా కూర్చుని గాలిని అలా లోతుగా పీల్చి విడిచిపెట్టాడు మొత్తం మీకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ అయిపోతుంది నర్వస్ కూడా సూదింగ్ అయిపోతుంది మా మనస్సు కూడా ప్రశాంతంగా అయిపోతుంది వీడంటాడు ఆ మా దిస్ ఈస్ ది థింగ్ అంటాడు That is, that is what is called very brittle peace. How <laughs> do you make a larger 친절er identity? Make them function of co-cчески straight. If they open a blanket ee Єhood's to keep ourinkyинг. Plistipette where they feel, this is with Menmo discussed, then the whole livingetin will come. They come in. So the single kind ofüyorsun street Canyon Tuya Mitrave is going around here. So the cost ofometry has again got a playground here ఇది సంసారి యొక్క లక్షణం అలా ఉంటుంది ఎక్కడొచ్చి కోతి వేసి గెంతులు అది పశువు కనుక ఆ గెంతులు ఎలా ఉంటాయంటే కొంచెం చాలా చాలా సీలీగా ఉంటాయి వేరే వీడు వేసి గెంతులు పేపర్లో మెయిన్ హెడింగ్లో వస్తూ ఉంటాయి వీళ్ళు చాలా సోఫిస్టికేటెడ్ గెంతులు వేస్తాడు కాబట్టి అవి మెయిన్ హెడింగ్లో వస్తూ ఉంటాయి అంతకుమించి ఇంకేం సో ఆ వన్ హ్యా ఆనందము అంటే అది వెరీ బ్రిటిల్ పీస్ ఆ రకంగా మనము ఎరువు తెచ్చుకున్న పీస్ బయట నుంచి ఏదో ఎన్ఫోర్స్ చేసిన పీస్ ఉందే అది ఎంతసేపు ఉంటుందండి అలాగే క్రూటీలో తప్పిపోతుంది మళ్ళీ వీడి అశాంతి వీడికి అది కాదు స్వస్థమైన అంతఃకరణములో లభించేటువంటి ఆత్మానందము అది గ్రేట్ మహా పీస్ మహాశాంతి గ్రేట్ పీస్ అది ఒకసారి మీకు దొరికితే దాన్ని మీరు విదిలిపెట్టే పనే లేదు దానివల్ల ఆ ప్రసాదము అంటే ఏంటో తెలుసినండి ప్రసాద శబ్దానికి చాలా గొప్ప అర్థం ఉన్నది హార్మోని అన్నది నేను చెప్పాను ఇంతకుముందు ప్రసాదము అంటే హార్మోని హార్మోని అంటే అర్థం ఏంటో తెలిసిన హీస్ కంఫర్టబుల్ ఎలాగ కంఫర్టబుల్ అంటే జనరల్లీ కంఫర్ట్ అనే దాంట్లో మీకు ఏమొస్తాయో చెప్పండి ముందు ఆహారం ఆహారము డిటర్మెన్స్ కంఫర్ట్ ఆహారం బాగుంటే మీరు కంఫర్టబుల్ గా ఉంటారు బాగోలేకపోతే అన్కంఫర్టబుల్ అయిపోతారు డ్రస్ అండ్ పీపుల్ అరౌండ్ డెల్లింగ్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఇలాంటివి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఆర్ టెన్ ఐటమ్స్ ఉంటాయి ఇవి వీడి కంఫర్ట్ లెవెల్స్ ని డిటర్మిన్ చేస్తాయి ఉంటే కదండి సో ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ హీస్ కంఫర్టబుల్ In a different kind of food, he is uncomfortable. A given company, he is comfortable. Company maharikote, he is uncomfortable. He has determined just that. Deem ne saushara anta. He dvandwaala pari ko kuhna dhu. Prasanna maena manasya keala mahatmula anta anta. Any food, any dress, any company, any discom physical discomfort under them, ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎదలవాడు తప్పుగా మాట్లాడడం అవమానకరంగా మాట్లాడడాం చులకలు చేసి మాట్లాడడం వీటి టేస్ట్ని అఫెండ్ చేసి మాట్లాడడం ఇటువంటి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎన్ని రకాలున్నా ఇన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ లో కూడా హీ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ హీ రిమైన్స్ మోరర్లెస్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ స్టిల్ కంఫర్టబుల్ ఒక అతను కంబలి ఉంది కంబలి కప్పు చలి శ్రీకేష్ లాంటి తోట వీడు కాళ్ళు పొడుగ్గా కలుసుకుని కంబలి కప్పుకుందాం అంటే కాళ్ళకి చలిస్తే కంబలి కాళ్ళ వైపులాగితే ఇక్కడ పైభాగంలో చలివేసేస్తుంది ఇటు లాక్కుంటే కాళ్ళ దగ్గర చలివేస్తుంది తిక్కేసుకుంటున్నాడు పక్క వాళ్ళని తిక్కేస్తున్నాడు దేవుణ్ణి తిక్కేస్తున్నాడు ఓ మహాత్ముడు అలా వెళ్తున్నాడు మహాత్ముడు అన్నాడు వరి మూర్ఖుడు ముడుచుకు అంటే మీరు ట్రై చేశారు ముడిచూ పడుక్కోమని హాయిగా పడుకుంటాయి కాబట్టి ఆ కంబలి తక్కువైందని దెబ్బదాటితో కంప్లైంట్ చేస్తూ కూర్చుంటే దెర్ ఇస్ నో హార్మోని ముడిచి పడుకుంటే హార్మోనీ వచ్చేసింది ది హార్మోనీ అంటే నిజానికి మీరు చిత్రం ఏంటంటే మీరు హార్మోనీ కోసం మీరు ట్రై చేస్తే మీకు ప్రతి సిచ్యువేషన్లో హార్మోనీ కనబడుతుంది ఆ మైండ్ని ట్యూన్ చేయటంలో ఉంటుంది ప్రతి సిచ్యువేషన్లో హార్మోనీ కనబడుతుంది ఇన్ఫాక్ట్ హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోయినా కూడా యూ కెన్ బీ హార్మోనియస్ యూ కెన్ బి హార్మోనియస్ ఇట్ ట్రూ వేలు ట్రూ కాబట్టి ఆ హార్మోని అన్నది ప్రసాదం అది అది కర్త ప్రా తర్వాత ఉన్నాము ఎస్మాత్ రాగద్వేష వియుక్తైరింద్రియ శాస్త్రావిరుద్ధు అవర్జనీయషూ యుక్త సమాచరేత్ ఇది వాక్యార్థ ఆయనకి సెంటర్ నుంచి వాక్యార్థం ఇంపార్టెంట్ అంటే ముందు శ్లోకం ఈ శ్లోకం తర్వాత శ్లోకం వీటన్నింటికీ ఒక ముడిపెట్టి వీటన్నింటినీ ఏకవాక్యత చూపించాలి ఆయనకి ఎక్కడికై తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అది మనం అలా కానీ హీరనం చూడాలి ఆయన ఏమంటున్నారంటే ఇంతకు ముందు వెళ్ళిపోయిన శ్లోకంతో ఈ శ్లోకాన్ని ముడిపెట్టుకుంటున్నారు ఎందుకంటే వెళ్ళిపోయిన శ్లోకంలో ప్రసాదం అన్నారు ఆ ప్రసాదం ఏమిటో ఇక్కడ చెప్పారు కాబట్టి దీన్ని దాన్ని కంబైన్ చేసుకోవాలి సో కాబట్టి ప్రసన్న చేతత్వమే అంటే ప్రసన్నమైన మనస్సు కలిగి ఉండుటే కృతకృత్యత అదే కృతార్థత అదే జీవన్ముక్తి అదే మహానందం కనుక నువ్వేం చేయాలి ఆ ప్రసాదమును సంపాదించాలి ఎలా సంపాదిస్తావు అంటే వెనక శ్లోకానికి పో వెనక శ్లోకంలో ఏం రాగద్వేషములను విడిచిపెట్టేసిన ఇంద్రియాలతో లోకంలో ఉండే విషయాలని స్వీకరిస్తే నీకు ప్రసాదం వస్తుందని చెప్పారుగా ఆ పని చేయి అలా చేయాలి కేసా ప్రసాదాన్ని సంపాదించుకోవాలి అని వాక్యార్థం ఆ వాక్య ఆ శ్లోకం శ్లోకం కలిపే ఏకవాక్యత దేర్స్ ఫోర్ బికాజ్ ప్రసాద ఈజ్ లైక్ దిస్ యత తస్మాత్ ఈ ప్రసాదమునందు కృతకృత్యత జీవన్ముక్తి ఉన్నది కనుక తస్మాత్ మనం ఏం చేయాలంటే ఇంద్రియములు రాగద్వేషములు లేనివిగా చూసుకోవాలి రాగద్వేషములను విడిచి విషయములను సేవించాలి విషయములు అంటే ఇంద్రియములైనా సేవించబడేవి శబ్ద స్పర్శరస గ్రంథములు రాగద్వేషములు లేకుండా వాటిని సేవించాలి ఓకే అండ్ దెన్ శాస్త్ర అవిరుద్ధేషు అది ఎప్పటికీ మర్చిపోకుండా చెప్తూ ఉంటారు సరే నేను రాగద్వేషాలు లేకుండగా అదేమిటి మద్యపానం చేస్తాను అనకూడదు నేను రాగద్వేషాలు లేకుండా మాంస భక్షణం చేస్తాను అనకూడదు నేను రాగద్వేషాలు లేకుండగా ఏదైనా కూల్ డ్రింకో లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగుతానాలి కానీ మద్యపానం చేస్తాను అనకూడదు కాబట్టి రాగద్వేషాలు ఉండకూడదు శాస్త్ర విరుద్ధం కానివి మనం స్వీకరించాల్సి ఆ పాయింట్ ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే ధర్మము చాలా రాణిహింస చేసి మన కడుపు నింపుకుంటూ మేము ఏ హి రాగద్వేషాలు లేకుండా ఉంటామండి అనుకోడు ఒక ఆయన నాతోటి అన్నారు అంటే ఇలాగే ఉంటుంది ఈ అజ్ఞానం ఇలాగే ఉంటుంది శనివారం నాడు నేను మాంసం ముట్టుకుంటే ముట్టుకోనండి మాంసం మద్యం శనివారం ముట్టుకోను అది నా నియమం అని చాలా గొప్పగా చెప్పారు ఆయన నేను చెప్పాను ఎందుకు పెట్టేది ఈ నియమం అన్నాను అంటే వెంకటేశ్వర స్వామి అన్నాను చూడండి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని ఇంత దోషాలు తప్పు ఏంటంటే వెంకటేశ్వర స్వామి పెట్టి అడ్డు పెట్టుకుని నేనే దోషం చేశాను అంటే చూడు నువ్వు వెంకటేశ్వర స్వామి కారణంగా శనివారం మానేశావు అంటే ఇంకా మిగతా ఆరు రోజులకి వెంకటేశ్వర స్వామితో సంబంధం లేదని ఎవరు చెప్పాడు నీకు అసలు టూ టోల్డ్ యూ అంటే శనివారం వెంకటేశ్వర స్వామి ప్రీతి అని ఇదొక కథ లోకంలో ఇదో ప్రచారం పెట్టేయటం శనివారం ఆయనకు ప్రీతి ఎవరు చెప్పాడు నీకు శనివారం ఆయనకి ప్రీతి హూ ఓల్డ్ అసలు ఇన్ఫాక్ట్ హు హో గేవ్ యూ ది రైట్ టు డివైడ్ టైం లైక్ దాట్ ఇదంతా అజ్ఞానం శనివారం ఆయనకి ప్రీతి అయితే ధర్మం ఆయనకి ప్రీతి ఎవడైనా నువ్వు విన్నావా అన్నమాట అహింస ఆయనకి ప్రీతి వెంకటేశ్వర స్వామి అహింస ప్రీతి ధర్మం ప్రీతి శనివారం లంతపుచ్చుకోవడం శనివారం మాంసం తిన్నావు శనివారం మద్యం తాగడం శనివారం దొంగతనం చేయడం వాట్ ఈస్ దిస్ చాలా తప్పు అని వెంకటేశ్వర స్వామి పేరును అలా దుర్వినియోగం చేయకూడదు అని చెప్పాను అంటే ఆయన అంటాడు నేను ఎప్పుడు సద్వినియోగం చేస్తున్నాను అనుకున్నాను కానీ దుర్వినియోగం చేస్తున్నాను నాకు అనిపించలేదంటే నువ్వు చేస్తున్నావు దుర్వినియోగం వెంకటేశ్వర స్వామి పేరును అలా వాడుకోకూడదు ఏం చేస్తారంటే సిగరెట్ తాగుతాడు మన నాన్నగారు అమ్మగారు ఎదుర్కుండా తాగనంటాడు అలా ఉందండి ఇవతలకు వచ్చి తాగుతాడు తప్పదు కాబట్టి శాస్త్ర విరుద్ధము కానివి వర్జనీయములు కానివి వర్జ్యం అంటారు ఇది వర్జీయం వర్జ్యము అంటే వర్జనీయము అంటే విడిచిపెట్టదగినది విడిచిపెట్టదగినది ఏమిటండి అధర్మం అండి అది విడిచిపెట్టదు హింస అధర్మం పరనింద ఇతరుల మనస్సును గాయపరుచుట ఇతరులకు ద్రోహం చేయుట పరధర్మమును ఆశించుట వీటిని అన్నింటినీ విడిచిపెట్టాలి అది వర్జ్యం విడిచిపెట్టడం అంటే నేను మూడున్నర నుంచి ఐదింటి దాకా విడిచిపెట్టాను ఏమిటి విడిచిపెట్టడం అదో It's not okay. that it has some relevance, you pursue it by all means, if you wish you pursue it by God's sake, please do so. But, Geta-lo <coughs> Varjhyam anta ite hai. Kapa te Varjhyaniyam ulayana bhogaal unta hai. Paati ni dhwaram betta ala. O kapta shereer-aroghyam muksham. Aadhrashtiya Varjhyaniyal unta hai. Shereer-aroghyam gosan vizhri petta alasini viva unta hai. Uh, Sveetlu, eku, sveetli vih sereer-aroghyam, nantlo aadharma hohen leza. అయినా శరీరారోగ్య దృష్ట్యా విడిచిపెట్టాలి ఉచి విడిచిపెట్టేయాలి ఎందుకంటే శరీరం ట్రస్ట్ గివన్ బై ఈశ్వర